వీనాముపమశ్రవస్తమే రాజబ్రహ్మణనుష్ంసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణే విష్నుమదేవా భద్రం పశ్యే నాక్షజ్రారైరంగైస్తుేమదేవీ పంజరాయ స్వస్తి ఇంద్రో ఋద్ధశ్రవాస్తిన్షా విశ్వేదా వస్తి నష్టో అరిష్టమేమి వృష్ణ బృహస్పతి శాంతి సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్ మహిమానమితి వీతశోక సోముహ్యమాన సమానే వృక్షే ఈశ్వరుడు ఏ వృక్షం మీద ఆశ్రయించుకుని ఉన్నాడో అదే వృక్షం మీద వీడు జీవిస్తున్నాడు ఈశ్వరుడికి దూరంగా ఏం లేడు ఈశ్వరుడు సచ్చిదానంద ఘనుడు సత్ చిత్త ఆనంద కానీ వీడు ఈశ్వరునితో సమానమైన వృక్షం మీద ఉండి సత్తుకి విరుద్ధంగా నేను చచ్చిపోతానేమోనని భయపడుతూ ఉంటాడు సో చిత్తుకి విరుద్ధంగా నేను అజ్ఞానిని బెంగ పెట్టుకుంటాడు ఆనందానికి విరుద్ధంగా నేను దుఃఖిని అని ఎంత విరుద్ధమో చూడండి సో అదైతే దీపం బుద్ధి కింద చీకటిగా ఉందంట అంటే పాత్ర దీపం బుడ్డు ఉంటాయే ఆ దీపం బుడ్డి కింద చీకటిగా ఉంది అంటే వీడు సమాన వృక్షంలో ఉండి వీడు సత్ చిత్ ఆనంద స్వరూపుడై ఉండి దానికి ఆ విరుద్ధమైనటువంటి దుఃఖాలతో బాధపడుతూ ఉంటాడు వీడు మహాత్మునికి అనుగ్రహం వీడి మీద నేను అనుకున్నా ఉదయామయుడు వీడికి మార్గాన్ని చూపిస్తాడు అని అనుకున్నాము దుష్టం అంటే సేవించబడినా ఆ మహాత్ములు ఆ ఈశ్వరుణ్ణి తమ హృదయంలో చక్కగా సేవిస్తూనే ఉంటారు ఆ పొందుతూనే ఉంటారు వీడికే ఈ అజ్ఞానికే దూరంగా ఉన్నాడు కానీ ఈశ్వరుడు ఒకంత అంతర్ముఖుడైన వారికి ఈశ్వరుడు తల దగ్గరగా ఉండి వారి చేత సేవింపబడుతూనే ఉంటాడు అటువంటి ఆ ఆచార్యుని చేత వీడు బోధింపబడి యథా పశ్యతి అన్యమేషం ఎంతవరకు తన హృదయంలో తాగి ఉండి తనకెంతో దూరంగా ఉన్నట్లుగా అనిపించినటువంటి ఆ ఈశ్వరుణ్ణి తన హృదయంలోనే దర్శిస్తాయి ఎక్కడో వైకుంఠాది స్థానాల్లో ఉన్న ఈశ్వర్ ఈ వైకుంఠం గురించి దాని గురించి ఉపదేశ సహస్రుడిలో శంకరాచార్యులు చెప్పిన శ్లోకాలు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి శంకర్లు ఏమన్నా రంటే ఉపదేశ సహస్రంలో సవయవమైనది ఏదైనా సరే అనిత్యము అని చెప్పారు సవయవం అంటే మీరు నాలుగు ఇంటిని పోగు చేసి ఒకదాన్ని తయారు చేస్తే అసెంబ్బుల్ చేస్తే అది ఎప్పటికీ అనిత్యమే అది కుండకు అప్లై అయినట్టుగానే నగరాలకు కూడా అప్లై అవుతుంది శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు ఎలా నిర్మించాడు అంటారు సముద్ర మధ్యంలో చిన్న ద్వీపం ఉంటే దాన్ని కబ్జాలోకి తీసుకుని ఏదో డబ్బించుకున్నాడో మళ్ళీ అయితే ఆయన రాజ్యంలో ఉందో ఏదో చేసి అక్కడకి పడవల మీద వాటి మీద వెళ్ళి అక్కడ రాళ్ళు అప్పలు ఇక్కడి నుంచి మోసుకెళ్ళి అక్కడ ఇల్లు వాకిళ్ళుకి వచ్చి అలాగే ద్వారకా నగరాన్ని నిర్మించారు ఏమైందా ద్వారకా సముద్ర గర్భంలో కలిసి సో శంకర్లు అంటారు ఆ రకంగా నిర్మించిన సవయవం సవయవం నిర్మించారనే దానికి డేట్ ఉందని కాదు పాయింట్ అక్కడ సవయవమా కదా సవయవమైతే అది వినాశి తప్పదు అని ఎనీవే సో దట్ అట్ కనుక వీడు ఎక్కడో వైకుంఠాది స్థానాల్లో ఉన్నాడు ఈశ్వరుడని అలా దూరంగా ఉన్నాడని భావిస్తూ వచ్చినటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ఆత్మరూపంగా దర్శిస్తాడు అస్థ మహిమానం అప్పుడు ఆ ఈశ్వరుని యొక్క మహిమను కూడా సాక్షాత్కరించుకుంటాడు ఈశ్వరుని యొక్క మహిమేమిటండి మహిమేమిటంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ఈశ్వరుని మహిమ అంటే కరెంట్ లేదు మహర్ ఈశ్వరుని మహిమ అంటే ఏమో ట్రిక్లోవే అయితే ఈశ్వరుని మహిమ అనుకుంటాం ఈశ్వరుని మహిమ ఇంత మాత్రమే సత్ చిత్ ఆనంద మనం సత్తుకు విరుద్ధంగా మృత్యుభయంలో ఉంటామో ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మృత్యుభయం పోతుంది అలాగే అజ్ఞాన భయం పోతుంది దుఃఖం పోతుంది అదే మహిమ సో అప్పుడు వేదశోక వీడు శోకానికి దూరం అవుతాడు అంటే మోక్ష జీవన్ముక్తుడవుతాడు అని భాష్యం చూస్తున్నాము సో శుద్ధ ధర్మ సంచిత నిమిత్త కైనచిత్ పరమకారుణుకైన దర్శిత యోగ మార్గ ఒక కార్మికుడు ఉదయాస్వభావం కలవాడు ఆ ఓ మహాత్ముడు వీడికి ఈ సాధకుడికి యోగ మార్గాన్ని చూపిస్తాడు దర్శిత యోగ మార్గ యోగ మార్గం అంటే మళ్ళీ అదేదో అనుకునేరు ఏదో టెక్నిక్ అనుకున్నారు టెక్నిక్ ఏం కాదు ఆత్మనిష్టారూపమైన యోగ మార్గం అంటే నీవు దేనికోసం అన్వేషిస్తున్నావో అది నీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నది చూచుకో అని కాబట్టి బయట అన్వేషించటం మానేసి నీ హృదయం లోపల అన్వేషించుకో ఇప్పుడు ఇది ఎలాగంటే ఓ కథ చెప్తారు ఓ పెద్దావిడ ఎలక్ట్రిక్ దీపం కదా వీధులో ఎలక్ట్రిక్ దీపం కింద ఏదో వెతుక్కుంటారు ఎవటమ్మో వెతుక్కుంటున్నామని ఎవరో దారంపట్టి వెళ్ళి వాళ్ళు అడిగితే సూది పడిపోయిందని ఆయన వెతుక్కుంటున్నాను సూది పడిపోయిందంటే ఎక్కడ పడిపోయింది మరి వెతుక్కుంటున్నానంటే ఎక్కడ పడిపోయిందని అడుగుతారు ఈ వెతికి వాళ్ళు వెతికి సహాయం చేద్దామని అనుకునే వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న ఏమైనా వేస్తారంటే ఎక్కడ పడిపోయిందని అడుగుతారు అడిగితే ఇంట్లో పడిపోయింది ఇంకో పడిపోతే మరి ఇక్కడ వెతుక్కుంటున్నాం ఎవరికి తల్లి అంటే ఇంట్లో దీపం లేదు ఇక్కడ దీపం ఉంది కనుక ఇక్కడ వెతుక్కుంటున్నాం చెప్పింది మనం చేసి పని అంతకంటే తెలివైన మనము ఆనందాన్ని జగత్తులో వెతుకుతాం జడ పదార్థాల్లో ఆనందాన్ని వెతుకుతాం మనకి తోచను కూడా తోచదు ఆనందం మన స్వరూపంలో భాగమై ఉంటుందని అనిపించని కూడా అనిపించదు మీకు నేను చెప్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు మనిషి కనపడ్డాడు నాకు కనపడితే వెంటనే ఐల్ట్ వెరీ అన్హ్యాపీ కొంతమంది అలా ఉంటారు కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఫోన్ చేసినా మనకి దుఃఖమే కలుగుతుంది మనిషి కనపడితే ఇంక చెప్పేదే ఉంది సో ఆ మనిషి కనపడిన వెంటనే ఆ మనిషి నా దగ్గరికి వచ్చాడు పది నిమిషాలు ఉన్నాడు ఆ పది నిమిషాలు కూడా ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ ఓకే ఈ లోపల ఇంకో మనిషి వచ్చాడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటారు బయట ఉన్నట్టుగా బయట ఉందని చెప్పడానికి పెద్ద శాస్త్రం కూడా అక్కర్లేదు వాడు వేదాంతి కానొక్కర్లేదు అది అందరికీ తెలుస్తున్న సంగతి కానీ మీరు ఆలోచించండి బహుశా డిఫరెన్స్ మీ ఉందేమో ఆలోచించండి ఎందుకంటే వెన్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ వేర్ డూ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ అవుట్ సైడర్ ఇన్ సైడ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ స్టైడ్ నెక్స్ట్ అనదర్ టెన్ మినిట్స్ లో యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఎక్కడ ఆ ప్లీజ్కి ఎక్కడ ఫీల్ అవుతారో ఇన్ కాబట్టి సో ది దేర్ మస్ట్ బి సమ్ ట్రిక్ వేర్ బై యూ కెన్ రిమైన్ ప్లీజ్డ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్ ఆ ఫస్ట్ వ్యక్తి వచ్చినప్పుడు కూడా మీరు కంఫర్టబుల్గా ప్లీజ్డ్గా ఉండక్కర్లేదు అన్కంఫర్టబుల్గా ఉండకపోతే ఫరైపోయారు మనకి సర్వై పర్పస్ సర్వై అయిపోతుంది యూ నీడ్ నాట్ బి పర్టికులర్లీ ప్లీజ్డ్ అనవసరం ఎందుకంటే పర్టికులర్గా ప్లీజ్డ్గా ఉంటే హీ గెట్స్ ఎ రాంగ్ మెసేజ్ ఆల్సో సో అన్నెసరీ అయితే సో డోంట్ గివ్ ఎనీ రాంగ్ మెసేజ్ టు హిమ్ సో అతన్ని అతను అన్కంఫర్టబుల్ పర్సన్ అయితే తీసుకొచ్చి నెట్టి మీద ఎక్కించుకోవడం అనవసరం బట్ యూ జస్ట్ థింక్ ఆ ఇన్నర్ ఇన్నర్ మైండ్ ఇన్నర్ ఇన్నర్ అంటే మైండే కదండి సపోజ్ మైండ్కు ఉండే మెకానిజంని మీరు కొంచెం ఆల్టర్ చేసుకుని ఈ అన్కంఫర్టబుల్ పర్సన్ సన్నిధిలో కూడా మీరు కంఫర్టబుల్గా ఉండగలరనుకోండి అప్పుడు మీరు జగత్ని జయించేసినట్టయితే ఎందుకంటే ఈవెన్ దట్ జంటల్మెన్ కెనాట్ మేక్ యూ అన్కంఫర్టబుల్ అంటే సో దట్ మీన్స్ నావు ఇప్పుడు సపోజ్ పూర్తిగా బాహ్యం ఉన్నదే ఉంది అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడేం చేయాలి మీరు ఈ ఎవరి కంపెనీలో మీకు తృప్తిగా ఉందో వాళ్ళ కంపెనీ కోసం వెతుకులాడగల ఎవరి కంపెనీలో ఇబ్బంది ఉందో వాళ్ళ కంపెనీని తప్పించుకునే ప్రయత్నం చేయాలి ఈ రెండు ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం జీవించినంతకాలం కానీ ఒకప్పుడు సఫలమవుతాయి మెనీ టైమ్స్ సఫలం కావు కాబట్టి అది అది లౌకిక ప్రయత్నం లౌకిక మార్గం అది సక్సెస్ కాదదు అది అజ్ఞానం మీద ఆధారపడిన మార్గం మీరు ఆలోచించండి ఈ వ్యక్తి యొక్క సన్నిధిలో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అంటే దట్ మీన్స్ వాట్ మై ఇన్నర్ మైండ్ స్ట్రక్చర్ ఇస్ సచ్ దట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దట్ పర్సన్ దట్ ప్లీజ్డ్ సెల్ఫ్ self is evoked. నా హృదయంలో ఉన్నటువంటి ఆ క ఆనందాన్ని నేను ఆ వ్యక్తి కనపడగానే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఆ హృదయంలో ఉన్న ఆనందాన్ని ఆనందం బయటకు వస్తుంది అదే మరో వ్యక్తి కనపడిన వెంటనే ఆనందం పోయి దాని స్థానంలో దుఃఖం వస్తుంది ఆనందం మూసుకుపోతుంది అంటే అర్థమేంటి నా మైండ్లో ఉండే స్ట్రక్చర్లో ఉండి సంథింగ్ ఈజ్ డిఫరెంట్ సంథింగ్ ఈస్ వేరీ సైడ్ దట్ మీన్స్ మైండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ చూజీ ఇట్ వాంట్స్ ది కంపెనీ ఆఫ్ సమ్ పీపుల్ ఇట్ డజంట్ వాంట్ ది కంపెనీ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ సో దట్ ఈస్ ది రాగద్వేష స్ట్రక్చర్ ఆ రాగద్వేష ఒక వెరీ ప్రాక్టికల్గా నేను చెప్తున్నా ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను నేనే అన్నారు ఎక్కడ న్యూ జెర్సీలో ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను ఎందువల్ల అంటే మా అత్తగారు ఆమె ఎక్కడికి వెళ్ళరో అలాగే కుర్చీలో కూర్చుని లేకపోతే సోఫాలో కూర్చుని లేకపోతే మనసమ్మే పడుక్కొని ఆవిడ కంపెనీలో నేను సుఖంగా ఉండలేకపోతున్నాను ఇప్పుడు దీనికి సొల్యూషన్ స్వామీజీ ఏం చూపిస్తారు మహాత్ముడు సొల్యూషన్ ఏం చూపిస్తాడు అంటే నేను అడిగాను ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ పాసిబుల్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ వే దట్ ఆమె ఓ చోటు ఉంటారు మీరు మరో చోటు ఉంటారు అలాగంటే సందర్భం ఏమైనా కుదుర్తుందా అని అడిగారు ఎందుకంటే దట్ దట్ ఈస్ రీజనబుల్ సొల్యూషన్ అంది ఫస్ట్లు అంటే ఆమె అన్నారు కుదరదు స్వామీజీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్లో దట్ క్యాండ్ అఫ్ ఆల్టర్నేటివ్ ఈజ్ నాట్ పాసిబుల్ మరి అటువంటిప్పుడు చేయాలి మీరు ఆలోచించండి నేను చెప్పాను చూడమ్మా ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ట్రైనింగ్ ఎవరు మా ఇంట్లో ఎలా ట్రైన్ చేసుకోవాలి ఎలాగంటే ఆ వ్యక్తి ఎందు ఒక వ్యక్తి ఎందు మనకున్నటువంటి ఆ హాస్పిటలిటీ ఆ వ్యతిరేక భావాన్ని క్రమంగా డైల్యూట్ చేసుకోవాలి ఆ వ్యక్తిలో కూడా ఒక గుణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయాలి బహుశా ఏదో కొంత మంచి వీటిలో కూడా ఉంటుంది రావణాసురుడు అంత ఏదో కొంత మంచి ఉండగా లేండి ఈ అమ్మగారు పెద్దవిడవాళ్ళు ఎందుకు మంచి ఉండదు తప్పనిసరిగా అవిలో ఏదో మంచిగా ఉంటుంది ఏ మంచైనా ఉందంటారా మీ అమ్మగారిలోనూ మీ అత్తగారిలో అసలు ఏ మంచి లేదంటారా అంటే ఉందండి ఆవిడ పెద్దావిడే పాప ఇండియా నుంచి వచ్చారు చాలా సహనం చూసారా మిమ్మల్ని నేను అడిగేప్పటికీ ఎన్నో మంచి గుణాలు మీరే చెప్పగలుగుతున్నారు కాబట్టి వాటిని మీరు హైలైట్ చేసుకోవాలి తర్వాత నేను ఇంకో ప్రశ్న అడిగాను ఆమె ఎంత వయస్సు అంటే ఎనభై ఏళ్ళను అమ్మా అందరూ అందరూ కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి ఇంకెంతకాలం మీరు యూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు సార్ అండ్ ఆ యవధర్మరాజుకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి మీరు చెప్పండి ఇంకెంతకాలం ఆవిడ జీవించే అవకాశం ఉందో చెప్పండి అంటే ఇంకో నాలుగేళ్ళు మూడేళ్ళు అండి సపోజ్ ఈ మూడు నాలుగేళ్ళు మీరు మనస్సుని కుదుట పరుచుకుని ఇది పరమేశ్వరుడు మనకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు ఒక పెద్ద కోఆపరేట్ అదే మీ అమ్మగారైతే మీరు సేవ చేస్తారో చేయ చేస్తారు కూడా మీ అమ్మగారిని అడుక్కోవడమే తర్వాయి తర్వాత ఆమె మీ మనస్సుకి కష్టం కలిగిస్తుంటే ఇంకా ఆ కష్టాన్ని సహిస్తూ సేవ ఇంకా ఎక్కువ శోఫ్ ఉంది ఆ సేవకి మీకు డబుల్ పుణ్యం వస్తుంది కోఆపరేట్ చేసి పెద్దవాళ్ళకి సేవ చేయటం కంటే కోఆపరేట్ చేయని పెద్దవాళ్ళకి సేవ చేస్తే డబుల్ పుణ్యం అపకారికి ఉపకారం ఉన్నట్టుగా కాబట్టి మీరు అది చేయగలుగుతారా ఆలోచించి చూడండి మీరు ప్రాక్టీస్ చేయండి వన్ వీక్ ప్రాక్టీస్ చేసి నాకు రిపోర్ట్ చేయండి అని వన్ వీక్ చేసిన తర్వాత ఆమె నేను అడిగాను ప్రాబ్లం ఇంకా అలాగే ఉందండి అని చెప్పారు అవి ఉంటుందమ్మా బట్ సిచ్యువేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయినాక చాలా ఇంప్రూవ్ అయిందండి ఆయన మీరు వన్ మంత్ ప్రాక్టీస్ చేయండి సో సో ఇట్ ఈజ్ ఫైనల్లీ ఇట్ ఈజ్ ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ది ఇన్నర్ వాల్యూ సిస్టమ్ దట్ ఈజ్ దట్ ఈజ్ హౌ వేదాంతా చెప్పారు బయట సొల్యూషను వేదాంతా చెప్పదు లేకపోతే ఇంకేదో ఇంకేదో మార్గం ఏదో ఇంకో అనేక రకాలుగా జనం జనులు అనేక రకాలుగా కారణ కార్యభావాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఇంకేదో కారణం వల్ల మనకి దుఃఖం వచ్చింది అదంతా దాటిబెట్టి నీ మనస్సులో నువ్వు ఆలోచించే విధానంలో ఏదైనా దోషం ఉందేమో చూసుకో ఆ విధంగా మహాత్ములు బోధిస్తారు కరిషిత యోగ మార్గ ఆత్మచింతనోపాయాన్ని బోధిస్తారు కానీ బాహ్యమును అడ్జస్ట్ చేసేటువంటి ప్రయత్నం మహాత్ములు బోధించరు ఆ బాహ్యాన్ని అడ్జస్ట్ చేసేది దాని పురోహిత పౌరోహిత్యం అని కర్మ అది చాలా స్థూలంగా ఉంటుంది దానికోసం పెద్దంత మహాత్ములు అక్కర్లేదు దానికి పురోహితుడు చాలు పురోహితుడు వాళ్ళ దగ్గర ఏవో ఉంటాయి మీకు వచ్చే కష్టం తో వాళ్ళతో చెప్తే దానికి ఏదో ఉపాయం వాళ్ళు చెప్తారు దట్ ఈజ్ గుడ్ ఏ కాబట్టి ఇక్కడ దర్శిత యోగ మార్గ ఈ మార్గంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎంతసేపు కూడా అంతర్ముఖత్వము అంతర్ముఖుడుగా ఉండి తన సమస్యలకి పరిష్కారం తన మనస్సులో ఉండే రాగద్వేషాలలోనే మనం చూసుకోవాల్సి ఈ రకంగా బోధిస్తాం అయితే ఇక్కడ మనం ఎలాగంటే తాత్కాలిక సమస్యల పరిష్కారం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ జీవన్ముక్తి అనే సర్వోత్తమైన లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆ లక్ష్యం కోసము ఆత్మజ్ఞానాన్ని పొందుతీరాలి అప్పుడే జీవన్ముక్తిలో ఉంటాడు ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే వాల్యూస్ కరెక్ట్గా ఉండాలి ఆ జీవన మూల్యాలు కర్ఫెక్ట్గా ఉండాలి ఎలాగా ఆ హింస హింసకి అవకాశం ఇవ్వకూడదు జీవితంలో ఫిజికల్ హింస చేయొద్దు అని చెప్పక్కర్లేదు మనం ఫిజికల్ హింస చేసే స్థితిలో లేవు కొంతమంది కోపం వచ్చి చేతుల్లో ఉన్నటువంటి గిన్నెలు తప్పిళ్ళాలు విసిరడము లేకపోతే పదాలు బాగలగొట్టడం ఇలాంటివి వచ్చేస్తూ అటువంటి హింస చేయకూడదు అని వేరే చెప్పాల్సిందే ఉంది కాబట్టి అటువంటి హింస మనం చేయనే రాదు తర్వాత ఇండైరెక్ట్గా కూడా హింస జరగడానికి వీలైరు మన చేతుల ద్వారా తర్వాత మాట ద్వారా హింస కలుగుతుంది ఒక మాటను మీరు విసిరినట్లయితే అది ఎదుటివాడి హృదయానికి గుచ్చుకుంది ఆ హింసను కూడా వాడి చేయాలి సపోజ్ ఎదరవాడు తిగుతున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఎదరవాడు హింస పెడుతున్నాడు అనుకోండి వాడి వాడికి తెలియదు కదా మన వ్రతం ఆ అనేది ఓ వ్రతం వాడికి ఆ వ్రతం ఉండదు వాడు ఉంటాడు సో అలా నోటుకొచ్చినట్టుగా వదురుతూ ఉంటాడు వదులుతూ ఉంటే మనమేం చేయాలి మనం కూడా వాడితో వాడి లెవెల్కి దిగిపోవడమేనా ఎందుకండి ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ క్యాంపైన్లో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు నోటుకొచ్చినట్టు చాలా తప్పు భాషను ఇవ్వాడే అయితే దానికి రిప్లై ఇవ్వాల్సిన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా అదే లెవెల్లో మాట్లాడలేరు వాళ్ళు ఏమన్నారంటే ఈ లెవెల్లో మాట్లాడడం చాలా తప్పు ఇది సరికాదు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది మేము ఆ లెవెల్లో మా దిగి మాట్లాడడం మా కాదు అని అన్నాడు అరే రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నంత వివేకం కూడా సాధకుడికి లేకపోతే ఇంకేమిటి ఉపయోగం కాబట్టి ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా మనం వాడికి ఇంత మాత్రమే నీవు నీ పద్ధతి బాగోలేదు ఐ ఐ కాంటు హ్యాండిల్ యు నేను నిన్ను హ్యాండిల్ చేయడం నా కాదు నీకు శుభము కలుగు కాక అని ఆశీర్వచనం చేసేసి దూరంగా పెట్టేకనే మీరు దూరంగా ఉండడం మౌనము మీరు పది తిట్లు తిచ్చిన దానికంటే మీరు పది రోజులు మౌనంగా ఉంటే దానికి ప్రభావం ఎక్కువ ఉంటుంది తిట్లు తిరితే ఉంది వాడికి పశ్చాత్తాపం పడే అవకాశం కూడా ఉండదు వాడు తిట్లు తిట్టడం అనుకోండి మీరు రెండు తిట్లు తిట్టారనుకోండి వాడు అయ్యో నేను ఈ మీ తిట్టేనే సందర్భం ఉంటుందా ఉండదు ఎందుకంటే వాడు ఇంకో రెండు తిట్లు తిట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరుషమైన వాక్య ప్రయోగం చేయరాదు అంటే ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా మనం పరుషంగా వాడి మనస్సుకి గుర్తుకుని ఇట్లాగా మాట్లాడవద్దు అని చెప్తే ఇంకా సత్పురుషుణ్ణి అలాగ మాట్లాడద్దని వేరే చెప్పాలా కాబట్టి వాక్ వాక్కు సంబంధమైనటువంటి అహింస పనికిరాదు అలాగే మనస్సుకి సంబంధమైన హింస ఒకటి ఉంటుంది సంబంధమైన హింస తప్పు మనస్సుకి సంబంధించి కూడా అహింస ఉంటుంది అది ఎలాగంటే మనిషి గుర్తుకొస్తాయి గుర్తుకు రాగానే అదే మీరు ఎంత దుష్టు రా నాశనం అయిపోతే బాగున్నాం అనిపిస్తుంది వాడు చేసిన అపకారాన్ని బట్టో ఏదో జస్టిఫైయబుల్గానే అనిపించవచ్చు అది అది మీకు అలా అనిపించిందంటే మీరు మానసికమైన హింసలో ఉన్నారని అర్థం అలా అనిపించకూడదు మరి అనిపిస్తే ఏం చేయాలి అలాగా అలాగంటే ఐడియా వస్తుంది మీ పర్మిషన్ తీసుకుని వస్తుందా వచ్చేస్తుంది ఐడియా అప్పుడు ప్రతిపక్ష భావనం అని అటువంటి రాంగ్ ఐడియా వచ్చినప్పుడు దాన్ని యాంటీబాడీ క్రియేట్ చేయాలి దేహంలో యాంటీబాడీ క్రియేట్ చేసినట్టుగానే మైండ్లో యాంటీబాడీస్ క్రియేట్ చేయాలి ప్రతిపక్ష భావనం ఆ ఐడియాకి ఆపోజిట్ ఐడియాని మీరు భావన చేస్తే యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి స్లోగా ఎలాగా వాడు ఆ వ్యక్తిని గుర్తొచ్చిన వెంటనే వాడు సుఖముగా ఉండుగాక అని సిన్సియర్గా ఆ ఐడియాను ప్రాజెక్ట్ చేయటం ఎప్పుడైతే మీరు ఐడియాను ప్రాజెక్ట్ చేస్తారో క్రమక్రమంగా అలా రెండు మూడు సార్లు చేసేప్పటికీ వాడు నాశనం అయిపోవాలి అనే ఐడియా స్లోగా డైల్యూట్ అయిపోయిపోతుంది అవుతుంది ఆ విధంగా మానసికమైన హింసని మనం అధిగమించాలి మానసికమైన హింస కూడా తప్పదు కాబట్టి మనసా వాచ కర్మణ కాబట్టి నేను ఒక్కటే మీకు ఫార్ములా చెప్తా మీరు చేసే ఆలోచన మీరు మాట్లాడే మాట మీరు చేసే పని ఈ మూడు ఉన్నాయి మూడే ఉన్నాయి మొత్తం సాధనంతా కూడా ఈ మూడింట్లో కేంద్రితమై ఉంటుంది మానవుడు నరకానికి పోయినా ఈ మూడు ద్వారానే స్వర్గానికి పోయినా ఈ మూడు ద్వారానే సంసారంలో బద్ధుడైనా ఈ మూడింటి ద్వారానే సంసారం నుంచి విముక్తుడైనా ఈ మూడింటి ద్వారానే కాబట్టి మహాత్ముడు చేసి బోధ ఎలా ఉంటుందంటే చాలా చాలా ప్రాక్టికల్ ప్రాక్టికల్ వేదాంత ఏమిటంటే నేను చేసే ఆలోచనలో ఈశ్వర ఈశ్వరత్వం ప్రకటము కావాలి పలికే పలుకులో ఈశ్వరత్వము ప్రకటం కావాలి చేసే పనిలో ఈశ్వరత్వం ప్రకటం కావాలి ఆలోచన చేసినప్పుడు కళ్యాణకరమైన ఆలోచన మంగళకరమైన ఆలోచన వాళ్ళకి శుభం కలుగుతారు దుష్టులతో సహా ఇప్పుడు సపోజ్ వాడు నాశనం అయిపోవాలని మీరు కోరారనుకోండి అలాంటి ఆలోచన చేశారనుకోండి ఆ ఆలోచన మీ యొక్క ద్వేషభావాన్ని ప్రకటించి జీవభావాన్ని ప్రకటిస్తాం అలాగే వాడు అపకారం చేసిన వాడిని గురించి కూడా వాడు కూడా సుఖంగా ఉండుగాక అని మీరు అన్నారనుకోండి ఆ ఆలోచన మీ మనస్సుని సర్వం కల్విదం బ్రహ్మ అనే దారికి వైపుకి తీసుకెళ్తాం దానికి ఆటంకంగా ఉండే రాగద్వేషాలనే ఆ క్షణమే మీరు అధిగమించి ఆ సర్వాత్మభావానికి మీరు దగ్గర అవుతున్నారు చూడండి చేసి ప్రతి ఆలోచన కూడా అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొనుక్కునే సామాన్ల దగ్గరే ఈశ్వరభావం రావాలని నా అభిప్రాయం కాదు అలాంటి చిన్న చిన్న లౌకిక విషయాల్లో ఈశ్వరభావం పాయింట్ కాదు అక్కడ ఎక్కడైతే రాగద్వేషాలు బాగా ప్రస్ఫుటంగా ఉండి ఆ జీవభావము బాగా బలంగా ప్రకటన అవుతుందో మీ మనస్సులో ఆ అంశంలో మీరు వర్కౌట్ చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుని యాంటీబాడీస్ని క్రియేట్ చేసి మెంటల్ యాంటీబాడీస్ క్రియేట్ చేసి సో ఇప్పుడు వైరస్కి ఎలాగ ట్రీట్మెంట్ ఏమిటి ఆ వైరస్ యొక్క ఒక్క పిసర్ ఆపోజిట్ది ఇంట్రడ్యూస్ చేసి బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ చేస్తారు రక్తంలో ఇప్పుడు ఆ వైరస్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ వైరస్ని తరిమి వేస్తాయి అదేవిధంగా ద్వేషభావం మనసులోకి వచ్చినప్పుడు దాన్ని తరిమి వేసే ఉపాయం ఏమిటంటే యాంటీబాడీ క్రియేట్ చేసుకోవడం ప్రతిపక్ష భావనం ఇది పతంజలి మహర్షి యొక్క రికమెండేషన్ వెరీ పవర్ఫుల్ రికమెండేషన్ సో ఆ వ్యక్తి సుఖంగా ఉండు కానీ మీరు యాంటీబాడీ క్రియేట్ చేయాల్సింది సో తద్వారా ఏమవుతుంది శత్రువు ఎందు కూడా కళ్యాణాన్ని కోరే మనస్సు మీరు తయారు చేశారంటే మీ ప్రతి ఆలోచన మీ హృదయంలో దాగి ఉన్న ఈశ్వరత్వాన్ని ప్రకటన చేస్తూ ఉంటుంది రాజే మాట పరుషంగా మాట్లాడారనుకోండి జీవుడు మాట్లాడుతున్నాడు ప్రేమగా మాట్లాడితే ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇది ఫ్లిప్ బొమ్మ బొరుసు ఇటు తిప్పితే బొరుసు అటు తిప్పితే బొమ్మ ఇటు తిప్పారనుకోండి బొరుసు అంటే జీవుడు అటు తిప్పారనుకోండి బొమ్మ అంటే ఈశ్వరు అదే కాయనం అదే హృదయం ఇటు తిప్పితే ఈశ్వరుడు అటు తిప్పితే జీవుడు ఫ్లిప్ స్లిప్ చేస్తూ ఉండాలి కదా సో జీవుడు బొరుసొచ్చిందనుకోండి తక్కువ మన బొమ్మలోకి తిప్పేయడం మనసా వాచా కర్మ అహింసా సత్యము ట్రూత్ ట్రూత్ ఎప్పుడు కూడా అహింసకు లొంగి ఉంటుంది అహింసకి సబార్దినేట్గా ఉంటుంది సత్యం అనేది ప్రభుత్వం దగ్గర అంచేతనే బహుశా భాష్యకారులు ఆ పదాలు అంటున్నారు ఇక్కడ సత్యం అనేది అహింసకి అనురూపంగా ఉండాలి అహింసకి సపోర్ట్ చేసి ఇట్లా ఉండాలి అంతేగాని అహింసకి విరుద్ధంగా ఉండకూడదు ఆ విషయం తర్వాత చెప్తాను నేను సో సత్యము బ్రహ్మచర్యము ఇది ఇంతకుముందు నేను మనవి చేశాను బ్రహ్మచర్యము అంటే సందర్భాన్ని బట్టి ఆ బ్రహ్మచర్య పదాన్ని అర్థం చేసుకోవాలి సో బ్రహ్మ అంటే వేదము వేదమును అధ్యయనము చేయుట బట్ బ్రహ్మచర్య శబ్దానికి వేదములు అధ్యయనం చేయుట అనే అర్థం అంత ప్రసిద్ధమైన అర్థం కాదు ప్రసిద్ధమైన అర్థం కూడా మీరు తీసుకోవచ్చు బ్రహ్మచారి బ్రహ్మచర్యం ఒక రకంగా ఉంటుంది గృహస్థుకి ఇంకో ఉంటుంది వానప్రస్థ సన్యాసులకు మరో రకంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మచర్యాన్ని కూడా ఎక్కువచితంగా మానవుడు పాటిస్తాడు తర్వాత సర్వత్యాగము సర్వమును త్యాగము చేయుట సర్వమును త్యాగం చేయుట అంటే ఎలాగా అంటే ఉద్యోగం ఇప్పుడు గృహస్థ ఉద్యోగం మానేయాలని కాదు ఇప్పుడు ధనాన్ని సంపాదిస్తారండి ఆ ధనాన్ని యోచితంగా విభాగం చేస్తారు సపోజ్ హండ్రెడ్ రూపీస్ సంపాదించారు అనుకోండి యాభై రూపాయలు నిత్య కూర్చుని ఖర్చులకి ఈ ఖర్చుల్లో మన స్వంత ఖర్చులు మినిమం ఉంటాయి మిగతా కోసం పెట్టి కుటుంబం ఖర్చులకే ఎక్కువగా ఇంట్లో ఉండే మిగతా సభ్యులకే ఆ ధనాన్ని అంతా వినియోగించటం సొంతం కోసం మినిమం పెట్టుకుంటాం త్యాగం వచ్చేసింది చూడండి ఇంకో యాభై దాంట్లో పాతిక రూపాయలు భవిష్యత్తుకి దాపరికము సేవింగ్ సో మీరు సేవింగ్ చేయటం వల్ల దేశం యొక్క ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది సమాజానికి కూడా క్షేమం సేవింగ్ సొసైటీ దట్ ఎకానమీ విల్ గ్రో మచ్ బెటర్ తర్వాత కుటుంబానికి ఉపయోగపడుతుంది ఆ సేవింగ్ కుటుంబ కుటుంబ సభ్యుల యొక్క క్షేమం కోసం సేవింగ్ చేస్తారు సో తద్వారా దాంట్లో కూడా త్యాగం వచ్చేసింది పోలం నలభై రూపాయలు సేవింగ్ చేశారు ఇంకో పది రూపాయలు ఈ పది రూపాయలు దాన ధర్మాలు పది రూపాయలు సమాజ సేవ కోసం లేదు చూడండి సర్వత్యాగం చేసేసారు అక్కడ ఏముంది ఉద్యోగం చేస్తూనే ఉంటారు త్యాగమే సో ఆ విధంగా అలాగే కుటుంబ జీవనం గడుపుతో కూడా ఒక నేను ఒక పాత్రని పోషిస్తున్నాను అని ప్రేమగా పాత్రని పాత్రకి కావాల్సింది ప్రేమ కానీ అభిమానం కాదు ఆసక్తి కాదు పాత్రకి ఇప్పుడు తండ్రి పాత్ర బాగా పోషించాలనుకోండి నేను తండ్రిని నేను కని పెంచి పెద్ద చేసి అన్నీ నేను చేసిన మునగాడిని అది అది అక్కర్లేదు అది అది ఆతంకం చాలా సమస్య తండ్రి పాత్ర పోషించడానికి కావాల్సింది ఏమిటంటే వీడి భగవంతుడు వీడి వీడి భవిష్యత్తును నా చేతిలో పెట్టాడు కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తాను అని ప్రేమతోటి ఆ కర్తవ్యం చేసి ఆశీర్వచనం చేసి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్ దట్ ఈజ్ ఫ్రీడమ్ అది ఎంత ఫ్రీడమో మీరు ఊహించను మీరు ఆలోచించి చూడండి ఎంత ఫ్రీడమో అది వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషను ఫుల్ ఫుల్ఫిల్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అసలు ఎదరోడు ఫుల్ఫిలే చేయడ వాడి వాడి జీవితంలో వాడు బిజీగా ఉంటాడు వాడు కొంచెం గుర్తు చేసుకుని ఫుల్ఫిల్ చేసినా మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్లో అది ఫుల్ఫిల్ అవుతాం ఎందుకంటే వాడు ఫుల్ఫిల్ చేసే కొద్ది మీ ఎక్స్పెక్టేషన్ హయ్యర్ హయ్యర్ నాచికి వెళ్ళిపోతూ ఉంటుంది అది కొడుకు మన యాత్ర పంపించాలనే కోరుకుందనుకోండి వాడు పంపించాడు వాడు పంపించినా వంద రూపాయలు పంపిస్తాడు ఏమిటండి మరి ఈ రోజుల్లో వంద మన యాత్రం అని మీకే అనిపిస్తుంది ఏమైంది అక్కడికి కాబట్టి ఎక్స్పెక్టేషన్ అన్నది అది చిల్లు చిల్లు పుట్టది దాన్ని నింపడం అయ్యే మాట కాదు దేవుడే నింపలేడు వీడేం నింపుతాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్ సుపరాము లేకుంటే పెర్ఫెక్ట్ అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరికైనా ఇప్పుడు పురోహితులకు ఎవరికైనా దక్షిణ ఇచ్చారనుకోండి ఎంత ఇస్తే సంతృప్తి ఆ ఫిగర్ ఏం లేదు భోజనం పెట్టారనుకోండి ఎంత భోజనం పెడితే సంతృప్తి ఫిగర్ ఉంది మీరు భోజనం పెట్టి సంతృప్తి ఇవ్వగలరు కానీ డబ్బిచ్చే సంతోషపరచం లేదు ఎందుకంటే మీరు ఎంత డబ్బిచ్చినా హీ మే థింక్ దట్ ఆ దిస్ మ్యాన్ కూడా ఎవరు గివన్ అదర్ టెన్ రూపీస్ అని వాడు అనుకోవచ్చు కాబట్టి డబ్బిచ్చి వల్ల కాదు భోజనం పెట్టి సంతోషపెట్టచ్చు ఎందుకంటే వాడు ఇంకో లెవెల్ దాకా తినలేడు తడుపు భోజనం పెట్టి అలంబడి అనిపించచ్చు తాలువలు అనిపించచ్చు డబ్బుతో మీరు అనిపించలేరు కాబట్టి ది బెస్ట్ వే ఏంటంటే ఆ అనపేక్ష నో ఎక్స్పెక్టెన్సీ మన కర్తవ్యం మనం చేసేయటమే వాళ్ళు మనకి ఏమీ చేయక్కర్లేదు దేవుడు అనుగ్రహం వల్ల మనకు అల్లు చేతులు బలంగా ఉంటే ఇంకా మనకు అంతకంటే ఏమక్క మనకి ఉపకారం చేయాల్సిన వాడు రక్షించవలసిన వాడు అల్టిమేట్గా దేవుడు తప్పించి ఈ కొడుకులు కోహడలు ఏం కానీ కదా ఉన్నమాట చెప్తున్నాను ఇదో భ్రాంతి వీళ్ళేదో ఉద్ధరిస్తారండి వాళ్ళు ఏమి ఉద్ధరిస్తారండి ఇప్పుడు అందరూ ప్రయాణం చేస్తున్నారు ఆ బోట్ ఉంటుందో ఊడుతుందో అన్నట్టుగా ఉంది ఎవరు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమిటో ఉద్ధరించేది అందరినీ ఉద్ధరించాల్సిన వాళ్ళు ఒక్కడే ఈ సర్వేశ్వరుడు వారు ఉద్ధరించాలి వీళ్ళు ఏమిటి ఉద్ధరించిది దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ వాళ్ళు మనకేం హెల్ప్ చేస్తారు కాబట్టి అది సర్వత్యాగము అన్ని అపేక్షలను త్యాగం చేసేట ఈ విధంగా సో త్యాగ శబ్దాన్ని గృహస్థాశ్రమానికి నేను అన్వయం చేసి చెప్తున్నాను కాబట్టి ఎన్ని అంశాల్లో త్యాగం చేస్తే అంత క్షమము అంటే మనోనిగ్రహము మనోనిగ్రహం అంటే మనస్సు క్లీన్గా పెట్టుకోవాలి ఆ పొద్దంతా వీళ్ళ మీద వాళ్ళ మీద వ్యతిరేకం పెట్టుకుంటూ అలా ఉండకూడదు మనస్సు క్లీన్గా పెట్టుకోవాలి మనస్సులో టెన్షన్స్ పెట్టుకోకూడదు మీరు ఈ స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అది మనసుకి టెన్షన్స్ని క్రియేట్ చేస్తుంది నేను ఇంకే నేనే అనుభవంతో చెప్తున్న మాట కాదు ఇంకే అలా ఊహించి చెప్తున్నాను నేను ఐ వాజ్ నెవర్ ష్యూర్ ఆఫ్ దాట్ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నాయి ఒక సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి చూసుకునే తక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇదేదో మీరు ముందు మార్కెట్లో మీరు కనిపెట్టండి ఉన్న మేజర్ ఇన్వెస్ట్మెంట్లో ఎవడు తక్కువ ఇస్తాడు అది కనుక్కోండి వాడి దగ్గర పెట్టండి మీకు నేను సలహా చెప్తున్నా మీకు జరిగిన దృష్టాంతం చెప్తున్నా నైన్ ఎలవెన్ నైన్ ముందు నైన్ ఎలవెన్ నైన్గా దానికి ముందు బలదేవ్ విజ్ అని ఒక మా స్టూడెంట్ ఒక ఆయన ఉండేవారు పెద్ద ఆయన చాలా సత్పురుషుడు ఆయన ఫిఫ్టీ ఫోర్ వారు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ మంచి జాబ్లో ఉండేవారు హీరోస్ ఎర్నింగ్గా ఉండాలి ఆయన ఈ ఈ నా దగ్గరికి ఒక స్వామికి ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నా మీ సలహా కలవాలి నా సలహా ఎందుకండి నాకు తెలియదు కదా నా సలహా ఎందుకంటే అలాగే మీరు ఆశీర్వచనం కోసం అడిగాను అనుకోండి నేను రెండు మూడు ఆప్షన్స్ మీ ముందు పెడతాను మీరు ఇవి అని అనండి శుభం కింద నేను చేసుకుంటాను అనో ఆప్షన్ పెట్టారు ఈ కంపెనీ అన్నారు ఆ కంపెనీకి ఇండైరెక్ట్గా అమెరికన్ బీఫ్ ఇండస్ట్రీ తోటి వాళ్ళకి రిలేషన్ ఉంది అమెరికన్ బీఫ్ ఇండస్ట్రీ ఇదే బీఫ్ ఇండస్ట్రీ సో మాంసాహార దేశం నేను చెప్పాను దీంట్లో పెట్టకండి అన్నారు ఎందుకంటే ఇది బీఫ్ ఇండస్ట్రీ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది కదా కదా మనకు ఎందుకు ఇది వద్దు మంచి మాట కదా ఈ డ్రాప్ తర్వాత ఇంకేదో ఇల్ల నలుగు మూడు నేను నేను అప్పుడు అడిగాను ఏమండి మినిమం ఇంట్రెస్ట్ ఇచ్చి మనకి అసలు ఇంక మళ్ళీ కళ్ళు మూసుకుని దాంట్లో పాడేసి మనం నిద్రపోవచ్చు మినిమం ఇంట్రెస్ట్ పడతారు అసలు ఫోర్ పెర్సెంట్ ఇస్తారు అమెరికాలో ఫోర్ పెర్సెంట్ అంటే అదే పెద్ద ఇంట్రెస్ట్ కాదు అది అటువంటిది ఏదైనా ఉందా అంటే టెంపుల్ టర్నాలేదో చెప్పాడు నేను చెప్పాను దీంట్లో పెట్టను తెలిసి చెప్పిన మాట కాదు మినిమం అనే ప్రిన్సిపుల్ వాడు చేసే బిజినెస్ యొక్క లక్షణం చూశాను నేను వాడేమీ ఫైనాన్స్ బిజినెస్ కానీ ఈ ప్రోడక్ట్ బిజినెస్ కాదు ఇట్స్ ఓకే క్లీన్ దాంట్లో పెట్టుకోండి మీరు ఫోర్ పర్సెంట్ వస్తుంది కానీ మిగతావి సిక్స్ టు సెవెన్ వచ్చి పర్కెట్ అబౌట్ సిక్స్ అండ్ సెవెన్ బీ హ్యాపీ విత్ ఫోర్ అని చెప్పారు అంటే ఆయన ముందే అన్నాడు కదా నీ ఆశీర్వచనం కోసం వచ్చానని నా మాట ప్రకారమే పెట్టాడు నైన్ ఎలెవెన్ అయింది హీ ది ఓన్లీ సేఫ్ బయ్ రైట్ అండి హీ ది ఓన్లీ సేఫ్ బై నాతో చెప్పారా ఐన్ ది ఓన్లీ సేఫ్ పర్సన్ నేస్తాను మీకేదో కొంత పర్సంటేజ్ కూడా ఇస్తాను అంటే ఏదో గర్తీజో దేవుదేవి చేదశ మీ దగ్గరే ఉంచండి నేను నాదే అనుకుంటూ ఉంటాను నేను సో ఈజ్ ఓన్లీ సేఫ్గా మిగతా వాళ్ళందరూ కూడా నేను వాళ్ళు ఏదో నాకు దక్షిణ ఇవ్వకపోతే నేను దక్షిణ తీసుకోనని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు దే లాస్ట్ హెవీలీ ఇండియన్స్ దే లాస్ట్ వెరీ బ్యాడ్లీ ఆఫ్టర్ నైన్ ఎలెవెన్ మిలియన్స్ దే లాస్ట్ మీరు ఇమాజిన్ చేయలేరు మిలియన్స్ మిలియన్ డాలర్ పోయిందంటే రూపాయల్లో ఎంత అయిందండి లాస్ట్ లైక్ దా వాళ్ళు ఏమిస్తారు మనం ఏం తీసుకుంటాం వాళ్ళ దగ్గర సో ఇదంత స్పెక్యులేషన్ అన్నది టెన్షన్ పెంచుతుంది మనసు శమం అన్నది మీకు కావాలంటే మీరు స్పెక్యులేషన్లో ఉంటే శమం రాదు మీకు నేను చెప్పి మనం సో కీప్ ది స్పెక్యులేషన్ అవే ఆల్ గ్యాంబ్లింగ్ అవే ఆల్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ చేయాలనిపిస్తుంది గ్యాంబ్లింగ్లో టెన్షన్ ఉంది మీరు అది మర్చిపోద్దు మనో మనస్సు శమము అంటే ఉపశాంతంగా ప్రశాంతంగా శాంతంగా ఉండాలి చలనం లేకుండా కామ్గా ఉండాలి అంచేతనే దేని కూడా గాఢమైన ఆసక్తి పెట్టుకోవాలి అది మనస్సు యొక్క శమము దమము దమము అంటే ఉదాహరణకి ఆహార నియమం పెర్ఫెక్ట్గా ఉండాలి ఎంత లోభిలాగైతే డబ్బు ఖర్చడానికి పెట్టడానికి వెనుకాడతాడో ఆ విధంగా మనం ఆహారం దగ్గర వెనుకాడాలి ఆహారం తినడానికి వెనుకాడాలి స్వీటు వడ్డిస్తున్నారనుకోండి ఒకటి చాలు అని చెప్పేసి చేతులు రెండు చేతులు అడ్డంగా పెట్టాలి ఒక స్వీటు తినేస్తుంటే అయ్యి బాబాయ్ ఈ ఒక స్వీటు పుట్టిగా తినేయడమా పొద్దున సగం తినడమా లోభి లోభి రూపాయి ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడిపోతాడో ఆహారం తీసుకోవటానికి అలాగ లోభ పెంచేసుకోవాలి నోట్లో వేసుకునే ముందు ఇది ఇంత నోట్లో వేసేసుకోవడం అవసరమా ఇంత షుగర్ అవసరమా ఇంత ఆహారం తినేసేయాలా ఇంత పెరుగు వేసేసుకోవాలా అని ఈ విధంగా ఒక లోభిలాగా అయిపోవాలి మరి దమం అంటే దాన్నే దమం ఓ ముద్ద ఎక్కువ తినేయడం కాదు ఓ ముద్ద తక్కువ సో ఇడ్లీలు నాలుగు తింటే మంచిదా మూడు తింటే మూడు తింటే మంచిదా ఆ రకంగా ఎక్కడికక్కడికి కట్ కటౌటీ చేసేసుకుంటా ఉంటే మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది ఆకలిని ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి ఆకలిని ఈ మధ్యన చాలా రీసెర్చ్ చేస్తున్నా సార్వేషన్ ఫుడ్ అని సార్వేషన్ ఫుడ్ ఈస్ ది బెస్ట్ ఫుడ్ అని స్టార్వేషన్ ఫుడ్ అంటే ఏమిటో తెలిసిన అమెరికా వాళ్ళ స్టార్వేషన్ ఫుడ్ అంటే ఏమిటనుకుంటున్నారు మనకి రెండు కోట్ల భోజనంతో సమానం అవుతాయి వాళ్ళ స్టార్వేషన్ ఫుడ్ వాడు నార్మల్ ఫుడ్ డైట్ ఫుడ్ స్టార్వేషన్ ఫుడ్ నార్మల్ ఫుడ్ అంటే రెండు వేల పుచ్చుకుంటే దాన్ని నార్మల్ ఫుడ్ అంటారు డైట్ ఫుడ్ అంటే పదిహేను వందల తీసుకుంటే డైట్ ఫుడ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్వేషన్ ఫుడ్ మనం మామూలుగా ఇండియాలో ఏకాదశి కోసం చేసి వాళ్ళు యావరేజ్ మీద పన్నెండు వందలు పదిహేను వందల మధ్యలోనే ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు వైదికులు వాళ్ళు కొంత నియమంగా చేసి వాళ్ళు స్టార్వేషన్ వాళ్ళు ఏమీ అవుతూ ఉండరు అమెరికా వాడి లెక్క అది స్టార్వేషన్ వాళ్ళు ఈ రకంగా మూడు రకాల ఫుడ్ల మీద రీసెర్చ్ చేసి జాన్ హాప్కెన్స్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు ఏం తెలిచారంటే స్టార్వేషన్ ఫుడ్ ఇస్తే బెస్ట్ మెడిసిన్ ఫ్రాయ్ డిసీజ్ డయాబెటీస్ పోతుంది మరో పోతుంది మరో పోతుంది స్టార్వేషన్ ఫుడ్ అంటే నేను స్టార్వమన్ అంటలేదు వాళ్ళు స్టార్వేషన్ ఫుడ్ అని పేరు పెట్టారు దానికి వాళ్ళు స్టర్వేషన్ ఫుడ్ పేరు పెట్టారంటే వాళ్ళు ఎంత హై ఫుడ్ తినేస్తారో మీరు ఆలోచించండి దాన్ని బట్టి కాబట్టి దీన్ని బట్టి నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగాను ఏమంటే ఇంత జాప్రభవం చేసినా వెయిట్ తగ్గనే ఉన్నాను అడిగాను అడిగితే ఆయన చెప్పారు మనం ఎంత జాగ్రత్తగా భోజనం చేసినా కావాల్సిన దానికంటే ఎక్కువే తింటున్నట్టు అవుతుందండి అని చెప్పారు ఏమి వాటర్ థింక్ ఇట్స్ అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి బాడీ ఇండెక్స్లు మాస్ ఇండెక్స్లు ఈ ఉంటాయి మీరందరూ ఇప్పుడు నీరసంగా స్కెల్ టెన్స్లో తయారవమన్న అభిప్రాయం కాదు పుష్టిగా ఆ ఉండండి నన్ను కూడా అలాగే ఉంచండి అది సమస్య కాదు బట్ దో ఇంద్రియ నిగ్రహాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకో తెలుసునా మన ఆరోగ్యం కోసం మన సౌభాగ్యం కోసం దేవుడి కోసం కాదు పరలోకం కోసం కాదు ఇహలోకం కోసం ఉపవాసం ఉండేది ఊళ్ళో కోసం కాదు లేకపోతే ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే ధర్మాన్ని రక్షిస్తున్నాం అనుకుంటారు నువ్వు ధర్మాన్ని నువ్వేం రక్షించట్లేదు నేను నువ్వు రక్షించలే మేము వేదాలను రక్షిస్తాం ధర్మాలను రక్షిస్తాం అదో భ్రాంతి ధర్మాన్ని అంటే ధర్మా ధర్మ రక్షత రక్షిత హాని అక్కడ అభిప్రాయం ఏమిటంటే ధర్మాన్ని పాటించడం అని అర్థం అంతేకాని ధర్మాన్ని ప్రచారం చేసి లోకల్లో అంత ధర్మాన్ని మేము నిలబెడతామని అలా కాదు ధర్మాన్ని నిలబెట్టే ఉపాయం ఒక్కటే తాను ధర్మాన్ని పాటించుట కాబట్టి వేదాన్ని ఉద్ధరించే ఉపాయం ఒక్కటే తాను వేదాన్ని అధ్యయనం చేయుట నేర్చుకుంటా అంటే అంతకంటే వేరే ఉపాయమే ఉండదు కాబట్టి ఇంద్రియ నిగ్రహము దమము సో ఈ విధంగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి వీటిని అన్నిటినీ నిండా దగ్గర పెట్టుకోవాలి సంపన్న అప్పుడే ఈ యోగ మార్గము ఆత్మచింతనోపాయము మీకు అలవడుతుంది మీరేమో సంసారంలో బాగా బలంగా రూట్లు రూట్స్ అంటే మూలాలు పెట్టేసుకుని వ్రేళ్లు పాచేసుకుని ఉండి ఆ ఆత్మ అంటుంటే ఆత్మజ్ఞానం అంటే అది వర్కౌట్ కాదు కాబట్టి సంసారంలో అంత లోతుగా వ్రేళ్ళని పాతుకుని ఉండకూడదు సార్లు లూజ్ లూంజుగా ఉండదు బాగా బలంగా వ్రేళ్లు పాతుకుని ఉండకూడదు ఎంత లూజుగా ఉంటే అంత మంచి సో అప్పుడు వాడికి అదే సమాహితాత్మ సన్ అప్పుడు మనస్సు ఆత్మ అంటే మనస్సు అక్కడ ఏకాగ్రమవుతుంది సమాహిత అంటే ఆ సమాధానాన్ని పొందుతుంది సమాధానము అంటే సావధానత మనస్సు సావధానంగా ఉంటుంది లక్ష్యశుద్ధి మనము ఆత్మ జ్ఞానము లక్ష్యముగా జీవిస్తున్నాము అనే మాట ఆ భావన ఏదో క్లాసుకు వచ్చినప్పుడు వారానికి ఒకసారి గుర్తురాడమని అది మనతో నిలిచి ఉంటుంది మనం అహింస సత్యము ఈ ధర్మము శమము దమము వీటి విషయంలో నిరంతరంగా జాగరూకంగా ఉండుతా నిరంతరం జాగరూకంగా ఉండాలి ఇప్పుడు డైటింగ్ చేసి వాళ్ళు డయాబెటీస్ వాడు ఉన్నాడు అనుకోండి డాక్టర్ చెప్తాడు డయాబెటీస్ వాడికి మీరు పన్నెండు వందల క్యారేసుకుంటే ఎక్కువ షుగర్ తినద్దు అని చెప్తారు అప్పుడు వాడికి మీరు ఏది వడ్డించిన అన్నం అన్నం వేసుకుంటుంటే ఇలా నేను ఎదుగుతున్నా ఒక డయాబెటీస్ కానీ ఇలా తీసుకుని చూసుకుని ఐకెండ్ ఎయిట్ ఎందుకని ఆ తీసుకున్న ట్యాబ్లెట్కి ఇది దీన్ని అరిగించేటువంటి ఇన్సులిన్ అది ప్రొడ్యూస్ చేస్తుంది ది సెకండ్ హ్యాండ్ అంతకంటే మిగిలితే ఇంకా అది నేను తినద్దు ఎందుకంటే నేను అది తిన్నట్లయితే మళ్ళీ ఆ ఇన్సులిన్ లెవెల్లో తేడా వస్తుంది టైట్రేషన్ చేసినట్టుగా అలా మెషర్ మెషప్ చేసుకుని కంటితోటి చేతితోటి మెషర్ చేసుకుని భూజిస్తాను దీని పేరే సావధానత ఇంకో డయాబెటీస్ ఆయన ఉన్నాడు కా కాజా కనపడింది కాజా అంటే ఇట్ ఇస్ ఏ డెడ్లీ థింగ్ ఇటీస్ ఎందుకంటే దాని లోపల సిరప్ ఉంటుంది కాకినాడ కా కోటాయ కాజా అని అది పళ్ళు పోటొచ్చేస్తుంది పళ్ళు జూపు లాగేస్తుంది ఆ షుగర్కి సో కా కాజాని నోట్లో పెట్టుకునే ముందు కాజా మీలో ఆ సిరప్ అంతా డ్రైన్ చేసేసి ఓ ఫిల్టర్ వాటర్లో బాగా దాన్ని నొక్కి ఆ తర్వాత మొక్క నోట్లో వేసుకుంటే వేసుకోవడం లేదు అదే ఊరికే రుచి చోడ్డ కోసం ఏదో ప్రసాదం చేసినట్టుగా ఈ డజన్ డిజర్వ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్ అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే మీరు గమనించరు నేను గమనించాను చెప్తున్నా కార్బోహైడ్రేట్స్కి ఎడిక్షన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ మనందరికీ ఉందా ఎడిక్షన్ ఎందుకంటే రైస్ ఈటర్స్ కదా కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది బాడీకి మనం కేర్ఫుల్గా దాని నుంచి బయటపడాలి సో సా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా సావధానత సమాహితాత్మ అంటే అలర్ట్నెస్ ఎప్పుడు లోకల్లో వ్యవహరించేప్పుడు అబో ఇది ఎందుకు మనకి ఈ వ్యాపారం మనకు అనవసరం కఠిన ఈ భోగం మనకి ఎందుకండి అనవసరం దిస్ ఈజ్ ది సమాహితాత్మ ఇది అలా బిగుసుకుపోయి ముక్కు మూసేసుకుని సమాధిలో గడిపోవాలని కాదు దాని అర్థం ఆ అవసరం లేదు సింపుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు రెగ్యులర్ సింపుల్ లైఫ్ ఏదో ఒక విదూరమైనటువంటి లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోక్కర్లేదు మోస్ట్ యునీక్ అన్క్యారెక్టరిస్టిక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోర్లేదు ఉన్న లైఫ్ స్టైల్లోనే సావధానంగా ఈ వాల్యూస్ విషయంలో ఉండాలి అలా ఉంటూ జుష్టం సేవితం అనేకైరి యోగ మార్గై కర్మిభిశ్చ ఆ ఈశ్వరుణ్ణి జుష్టం అని జక్టివ్లో మీరు అలా ఉంటూ జుష్టం పశ్యతి అ జుష్టుడైన ఈశ్వరుణ్ణి చూస్తారు ఈశ్వరుడు ఎక్కడ దూరంగా లేడుగా సమాన వృక్షేనే ఉన్నాడు కాబట్టి జుష్టం పశ్యతి జుష్టం ఈశ్వరం పశ్యతి ఎటువంటి ఈశ్వరుడు జుష్టం అంటే సేవితం సేవించబడే ఈశ్వరుడు ఎవల చేత సేవించబడుతున్నాడు ఎవల చేత ఏమిటండి అనేకైరు యోగ మార్గై కన్విభిష్ట అనేకములైనటువంటి యోగము అంటే ఆరాధన యోగ మార్గముడు కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఈ విధంగా యోగము అంటే ఉపాయము ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయానికి యోగమని పేరు సో ఎవరికి చేతనైన మధ్యతిలో వాళ్ళు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు వీడు వైకుంఠంలో ఉన్నాడని ఆరాధిస్తున్నా వాడు హృదయంలోనే ఉన్నాడు సో కర్మిభిష్య కర్మ చేసే వాళ్ళు కూడా ఈశ్వరుణ్ణే ఆరాధిస్తున్నారు సర్వదేవ నమస్కార కేశవం ప్రతికిచ్చేది వీడు నేను అగ్నిని ఆరాధిస్తున్నానంటాడు అగ్నిని ఆరాధిస్తున్నాడు అంటే ఆ ఈశ్వరుని ఆరాధిస్తుంది ఇంకోవాడు నేను బృహస్పతి గురువు గురుగ్రహాన్ని ఆరాధిస్తున్నాను అంటాడు గురుగ్రహాన్ని ఆరాధిస్తున్నాడంటే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు ఇంకోటి నేను వాస్తవస్పతిని ఆరాధిస్తున్నాను అంటాడు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు మరొకటి నేను అయ్యప్పని ఆరాధిస్తున్నాను వాడు ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు ఇంకోటి మేము భవానీని ఆరాధిస్తున్నాం భవానీ వ్రతం ఇంకో వ్రతం వాడు ఈశ్వరుణ్ణి లేదంటే మేము పురుషుని ఆరాధించట్లేదు మేము మేల్ గార్డ్ని ఆరాధించట్లేదు ఫిమేల్ గార్డ్ని ఆరాధిస్తున్నాం మీరు అందరికీ ఈశ్వరుడు అంటున్నారంటే వాడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం మేల్ గార్డ్ అన్నా ఫిమేల్ గార్డ్ అన్నా కాబట్టి అన్ని మార్గాల్లో అన్ని రకాల కర్మలు చేసే వాళ్ళు కూడా సేవించేది ఆ ఈశ్వరుణ్ణే అంటే ఈ లోకమంతా కూడా ఏ ఈశ్వరుడి కోసం తహతహలాడిపోతుందో ఆ ఈశ్వరుణ్ణి జ్యుష్టం పశ్యతి చూస్తాడు యదాయస్మిన్ కాలే పశ్యతిమాన చూస్తాడు ఎక్కడ చూస్తాడు వీడు బాహ్యమునందు కాదుగా చూసేది బాహ్యమునందు చూసి వాడైతే క్యూలో నిలబడి చూస్తాడు ప్రయాణం రైలకి ప్రయాణం చేసి క్యూలో నిలబడి ఈశ్వరం పశ్యతి గర్భగుడిలో ఉన్న ఈశ్వరుణ్ణి క్యూలో నిలబడి చూస్తాడు వీడు ఎలా కాదుగా వీడు కళ్ళు తెరిచి చూసే ఈశ్వరుడు కాదు వీడు ఈ కళ్ళు మూసుకొని చూసే ఈశ్వరుడు ఇంకైతేనే ధ్యాయమాన ధ్యానం చేస్తూ ఆ ఈశ్వరుని జపం చేసుకుంటూనో లేకపోతే మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆత్మరూపంగా సో మెడిటేషన్లో చూస్తాడు ఏ కాలంలో చూస్తాడో ఆ కాలంలో వీడి శోకము అవతలకి పోతుంది ఏమండి ఇప్పుడు మీరు ఈ లోకాన్నంతని ఈశ్వరుడే నడిపిస్తున్నాడు ఆ ఈశ్వర శక్తే ఈ గ్రహాలు ఇవన్నీ సర్వాన్ని నడిపిస్తుంది ఆ శక్తే ఈ దేహాన్ని నడిపిస్తుంది ఆ శక్తే ఈ సకల వ్యవహారాలని నడిపిస్తుంది అని మీరు చూశారనుకోండి అదే ధ్యానం అంటే మీరు నడుస్తూ ఉండొచ్చు బస్సులో ఉండొచ్చు అదే ధ్యానం ధ్యానం అయిపోయిందంటే ఓపెన్ ఐ మెడిటేషన్ కళ్ళు తెరిచి ఉంచి మెడిటేషన్ చేస్తారు పక్షులను చూశారనుకోండి అహా ఈశ్వరుని యొక్క మహిమ ఎంత గొప్పది ఎంత గొప్పగా ఈశ్వరుడు అక్కడ ప్రకటమవుతున్నాడు ఈశ్వర శక్తి సపోజ్ యూ కెన్ థింక్ థింక్ లైక్ దాట్ అదే ఈశ్వరం ఈశ్వర ధ్యానమైపోయింది లేదా కళ్ళు మూసుకుని జపం చేస్తున్నారు అది ధ్యానమైపోయింది కాబట్టి కనపడే నామరూపాలకు అతీతంగా మీరు అధిగమించి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతారు నామరూపాలకు కట్టుబడితే ఈశ్వరుణ్ణి దర్శించి ప్రసక్తే లేదు నామరూపాలంటే నామరూపాలే కాబట్టి ఒకవేళ నామరూపాత్మకంగా ఒక రూపాన్ని ఈశ్వర రూపాన్ని ఆరాధ